మే కవిం కవీనాపమ్రవస్తమ జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాస్వ మనో आरोध्या पूर्ति चेसी उन्मो इपड़ेडोध्या आरंभेदाश्र संशय सामग्र ృ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలున్నాయి దీనిని మూడు ఆరులు పద్దెనిమిదిగా విభాగం చేశారు వ్యాఖ్యాతలు వివిధ ఆచార్యులు భగవద్గీతని మూడు భాగాలుగా దర్శించటం తను రకంగా చూడటం అదో సంప్రదాయం ఉంది వీటికి మూడు మూడు అంటే ఒక్కొక్క ఒక్కొక్క యూనిట్లో ఆరాధ్యాయాలు ఉంటాయి మూడు ఆరు పద్దెనిమిది ఈ సంస్కృతంలో ఆరాధ్యాయాల యూనిట్కి షట్కము అని పేరు షట్క అంటే ఆరింటి యొక్క సముదాయము గ్రూప్ ఆఫ్ సిక్స్ దాన్ని షట్కము అని అంటారు కాబట్టి మొదటి ఆరాధ్యాయాలు ప్రథమ షట్కము ఏడు నుంచి పన్నెండు వరకు ద్వితీయ షట్కము పదమూడు నుంచి అంతం వరకు తృతీయ షట్కము ఈ విధంగా దాన్ని పరిశీలిస్తారు అయితే శంకర భగవత్పాదులు ఈ మూడు షట్కాలని నిర్దేశించేప్పుడు వస్తు ప్రధానంగా నిర్దేశించారు వస్తు ప్రధాన వస్తువు ఏమిటి పరబ్రహ్మ ఆత్మ ప్రత్యగ భిన్న బ్రహ్మ అది వస్తువు వేదాంతంలో వేదాంతం యొక్క ప్రతిజ్ఞ ఏమంటే ఉన్నది ఒక్కటి కనబడేవి అనేకం కానీ ఉన్నది ఒక్కటి అలాగే ఈ ఉన్నది అన్న దాంట్లో కూడా చూచేవాడు చూడబడేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆ విభాగం ఒకటి చాలా బలమైన విభాగం ఇవి ఎంత బలంగా ఉంటాయంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎప్పటికీ కూడా ఎదురుబొదురుగా పరస్పరము భిన్నంగానే ఉంటాయి తెప్పిస్తే ఈ రెండింటికి మూలంలో ఒకే తత్వం ఉంది అనే ఆలోచన కూడా రావడం కష్టం అంత వైరుధ్యము వాటిల్లో ఉంటుంది కానీ వేదాంతము యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే చూచేవాడు చూడబడేది ద్రష్టాదృశ్యము ఈ రెండూ కూడా రెండు వేర్వేరు తత్వాలు కావు ఒకే తత్వము ఒకచోట ద్రష్టగాను మరి చోట దృశ్యంగాను కనబడుతోంది అని వేదాంతం ప్రతిజ్ఞ కాబట్టి ద్రష్ట దృశ్య విభాగము కూడా ప్రాతిభాసికము కనబడిదే కానీ వాస్తవము కాదు వస్తువు ఒక్కటే ఇక దృశ్యంలో మీకు అనేక భేదాలు ఉంటాయి అనే అన్ని భేదాలని కూడా తిరస్కరిస్తూ ఉన్న వస్తువు ఒక్కటే పరమార్థతత్వము ఒక్కటి అయితే ఈ ఈ పరమార్థతత్వము దానికే వస్తువు అని అంటారు వస్తువు అంటే మామూలుగా లోకంలో మనం చిన్న చిన్న వస్తువులు ఒకటే అలానే కాదు పదానికి అర్థం తీసుకోకూడదు వస్తువు అంటే ఉన్నది ఏది ఉన్నదో అదియే ఉన్నది అది ఒక్కటే రెండవది లేదు దీన్ని అద్వైతము అంటారు కాబట్టి ఆ అద్వైత ఆత్మతత్వము అది ఏ ఆత్మ అది ఏ బ్రహ్మ అది మొత్తం గీత యొక్క ప్రతిపాద్యము అంటే గీత చేత బోధించబడే తత్వము అద్వయ ఆత్మతత్వము అది ఒకటి రెండవది లేని ఒకటి అద్వయము అది గీత యొక్క మొత్తం సారం దాని దృష్ట్యా ఈ పద్దెనిమిది అధ్యాయాలని మూడు షట్కాలుగా దర్శిస్తాను శంకరుడు తద్దృష్ట్యా వస్తు ప్రధానమైనటువంటి నిర్దేశం సో దాంట్లో మొదటి ఆరు అధ్యాయాలు త్వం పదార్థాన్ని బోధిస్తాయని త్వం అంటే జీవుడు తత్వమసి అనే మహావాక్యంలో అది నీవు అదియే అయి ఉన్నావు అని గురువు అన్నప్పుడు శిష్యుడు దాన్ని స్వీకరించి ఏమని చెప్తాడు నేను అహం బ్రహ్మాస్మి నేను అని చెప్పినప్పుడు అహంబ్రహ్మాస్మి అని ఏ అర్థం వస్తుందో నీవు అని చెప్పినప్పుడు తత్వమసి అనేది ఆ అర్థమే వస్తుంది కాబట్టి తత్వమసి అన్నా అహంబ్రహ్మాస్మి ఒకటే తత్వం అది కాబట్టి మొదటి ఆరాధ్యాయాలు త్వం పదార్థ శోధన అంటే జీవతత్వ త్వం అంటే జీవుడు జీవతత్వాన్ని బోధించేటువంటి ఆరాధ్యాయాలు అది తత్ం పదార్థాన్ని బోధిస్తుంది లేదా మీరు తత్మునసి మహావాక్య దృష్ట్యా లేదా అహం బ్రహ్మాస్మి మహావాక్య దృష్ట్యా చెప్పినట్లయితే మొదటి ఆరాధ్యాయాలు అహం పదాన్ని బోధిస్తాయి మిగిలిన ఏడు నుంచి పన్నెండు వరకు ఉండే రెండవ షట్కము తత్పదాన్ని బోధిస్తుంది ఎప్పుడు కూడా తత్ పదము ఈశ్వరుణ్ణి బోధిస్తుంది సో జీవేశ్వర విభాగము ఏదైతే సమా మనం భావన చేస్తూ ఉంటామో ఆరంభంలో జీవుడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు భక్తుడై ఆ విభాగము అంతిమంగా అది కూడా లేకుండా పోతుంది జీవుడు ఈశ్వరుల్లో విలీనమైపోతాడు సో జీవేశ్వర విభాగము నిరస్తమవుతుంది అంటే అర్థం ఈశ్వరుడు వచ్చి జీవులో కలిసిపోతాడని కాదు జీవుడు వెళ్ళి ఈశ్వరుల్లో విలీనం అయిపోతాడు అది దాని అర్థం బిందువు సింధువే అన్నప్పుడు బిందువు వెళ్ళి సింధువులో కలిసిపోతుంది అంతేగాని సింధు వచ్చి బిందువులో కలవడం కాదు ఎనివే కనుక ద్వితీయ షట్కము తత్పదార్థ ప్రధానంగా ఉంటుంది దాన్నే మీరు అహంబ్రహ్మాస్మ అనే మహావాక్యం దృష్ట్యా చూసినట్లయితే బ్రహ్మ శోధన ద్వితీయ షట్కంలో జరుగుతుంది ఇక తృతీయ షట్కము అభేదాన్ని బోధిస్తుంది ప్రథమ షట్కంలో వంపదార్థాన్ని ద్వితీయ షట్కంలో తత్పదార్థాన్ని మీరు ఎప్పుడైతే శోధన చేస్తారో శోధన చెయ్యని తత్త్వములు భిన్నంగా ఉంటాయి ఒకటి చిన్నది ఇంకొకటి పెద్దది ఒకటి ఈశ్వరుడు ఇంకొకటి జీవుడు అనే విభాగపూర్వకంగా ఉంటాయి శోధన చెయ్యనంత వరకు శోధన చేయటం పూర్తయ్యేపటికి రెండింటి యొక్క తత్వము ఒక్కటే రెండు ఒక్కటే మిగులుతుంది అని తేలుతుంది దాన్ని అభేదము ఈ అభేదాన్నే అసి అనే పదంతో చెప్తారు దీన్ని బ్రహ్మ బ్రహ్మాస్మి అనే మహావాక్యం సందర్భంలో అశ్మి అనే పదంతో చెప్తారు కాబట్టి అసి పదార్థాన్ని లేక అశ్మి పదార్థాన్ని మూడవ షతకము బోధిస్తుంది ఈ విధంగా అద్వయ ఆత్మతత్వాన్ని భగవద్గీత బోధిస్తోంది అని శంకరుల యొక్క దృష్టి వస్తు నిర్దేశం ఇకపోతే ఆ అద్వయ ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకోవటానికి మనం సాధుకులమై సాధనను చేయాల్సి ఉంటుంది సాధనను అభ్యాసం చేయాలి కాబట్టి ఈ పదము పద్దెనిమిది సాధన ప్రధానంగా కూడా నిర్దేశించవచ్చు ఆచార్యులు అలా నిర్దేశించారు సాధన ప్రధానంగా నిర్దేశించే సందర్భంలో మొదటి ఆరాధ్యాయాలని కర్మ షట్కము రెండవ ఆరాధ్యాయాలని భక్తి షట్కము మూడవ ఆరాధ్యాయాలను జ్ఞాన షట్కము నిర్దేశిస్తారు ఎందుకంటే మన జీవితంలో మూడు సాధనాలు ఉన్నాయి మనం క్రియలను ఆచరిస్తాం కర్మ కర్మ ద్వారా ఆ తత్వాన్ని మనం సాక్షాత్కరించుకునే ఉపాయాన్ని మొదటి ఆరోధ్యాయాల్లో మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి మొదట సాధన ప్రధానంగా చూసినప్పుడు మొదటి ఆరాధ్యాయాలు కర్మశకము అనబడతాయి తర్వాత ఇమోషనల్ మైండ్ ఉంటుంది ప్రతి మానవునికి మనస్సు మనస్సు అంటే వివిధములైన భావా వేగములతో కూడి ఉంటుంది ఇమోషన్స్ అని అంటారు ఈ ఇమోషన్స్లో మౌలికమైన ఇమోషను ప్రేమ సో ఆ ప్రేమ ఒక భావా వేగము ఇమోషన్ ఏదిగలదో దానిని ఈశ్వరుని వైపు మళ్ళించి తద్వారా ఈశ్వరునితో మనకుండే అభేదాన్ని సాక్షాత్కరించుకోటానికి ఉపయోగించే రెండవ షట్కము భక్తి షట్కము భక్తి ద్వారా ఈశ్వరునితోటి అభేదాన్ని సాక్షాత్కరించుకోవటం మూడవది జ్ఞాన షట్కము అంటే తెలుసుకొనుటద్వారా ఆత్మస్వరూపాన్ని అద్వయాత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవటం ద్వారా మనము ఈశ్వరునిలో మన మనం విలీనమవుతాము ఈ విధంగా సాధన ప్రధానంగా చూసినప్పుడు కర్మ భక్తి జ్ఞాన షట్కములు అని నిర్ధారణ చేస్తారు కాబట్టి మనం ద్వితీయ షట్కాన్ని ఆరంభిస్తూ ఉన్నాం ఇది భక్తి ప్రధానమైనటువంటి షట్కం ఇప్పుడు భక్తికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి భక్తి మనం ఉన్నప్పుడు దాంట్లో రెండు ప్రయోజనాలు కనపడతాయి ఒకటి సత్పదార్థ శోధన భక్తి చేయటం ద్వారా మనం ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం శ్రీరామకృష్ణ వారు ఒక సిద్ధాంతం చెప్తూ ఉండేవారు ఏమంటే మీరు జగత్తును తెలుసుకోవాలి అంటే జగత్తు నుంచి దూరంగా వెళ్ళాలి జగత్తుని త్యాగం చేసి జగత్తుతో సంపర్కం ఆసక్తి పెట్టుకోకుండా దూరం నుంచి జగత్తుని దర్శించటం ద్వారా మీరు జగత్తును తెలుసుకోగలుగుతారు జగత్తుతో మమేకమైనప్పుడు మీరు జగత్తును తెలుసుకోలేరు ఈశ్వరుడి దగ్గరకు వచ్చేప్పటికీ ఈశ్వరుడికి దూరంగా ఉన్నంతకాలం మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకోలేరు భక్తి చేయడం ద్వారా ఈశ్వరుడికి దగ్గర మాత్రమే మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతారు అని చెప్పేవారు కాబట్టి అసోసియేషన్ ద్వారా ఈశ్వరుణ్ణి డిసోసియేషన్ ద్వారా జగత్తుని తెలియగలుగుతాము అని శ్రీరామకృష్ణుడు వారు కాబట్టి మనం భక్తి ద్వారా ఈశ్వర తత్వాన్ని మనం అరయగలుగుతాము కాబట్టి ఈ భక్తి తత్పదార్థ శోధనలో చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని మనకిస్తుంది భక్తి యొక్క రెండవ ప్రయోజనం ఏమిటంటే అంతఃకరణ శుద్ధి ఇప్పుడు అంతఃకరణంలో అనేక మాలిన్యములు ఆ వాసనలు అంటారు అవి ఉంటాయి ఈ మనకి విషయం తెలుస్తూనే ఉంటుంది మనకి సత్యం అవగతమవుతుంది బుద్ధి స్థాయిలో సత్యం అవగతమవుతుంది కానీ అది అనుభవానికి రాకుండగా ఈ అంతఃకరణంలోని మాలిన్యాలు అడ్డుపడుతూ ఉంటాయి ఉదాహరణకి మీరు ఏకాదశి ఉపవాసం చేయాలనుకున్నారనుకోండి ఉపవాసం చేయడం మంచిది దానివల్ల శరీరానికి ఆరోగ్యము ఆధ్యాత్మిక సాధనకు కూడా మంచిది ఏకాదశి నాడు ఉపవాసం చేయటం సరే ఉపవాసం మొదలు పెడతారు కానీ మధ్యాహ్నం పన్నెండు అయ్యేప్పటికీ ఏదో ఒకటి భోజనం చేసేద్దామని మళ్ళీ అనిపించి మానేసి భోజనం చేసేస్తారు మేము అలా చేసి వాళ్ళని చిన్నప్పుడు పొద్దున్న ఉపవాసం ఇవాళ ఉపవాసం నేను అని అనేవాడిని మా అమ్మగారు నాన్నగారు ఉపవాసం ఉండివరు ముందు వాళ్ళు అనివారు వెరీ మొహం నువ్వు ఉండలేవు రెండు మెట్టుకులు వండుతాను తినేసొద్దు అని అంటే వద్దు నేను కూడా ఉంటాను ఉపవాసం అని అనేవాడిని పన్నెండు అయ్యేప్పటికీ పిల్లిలా లోపలికి వెళ్ళి ఏటు వండుతానన్నా ఉండేవా అడిగి అవన్నీ నీ సంగతి నాకు తెలుసురానైనా నేను వండి పెట్టాను అంటే అది తినేసి లేచక్క కాబట్టి అంటే ఏమిటి ఉపవాసం చేయాలి అనే సంకల్పం ఉన్నా ఆ సంకల్పానికి ఆటంకంగా మన మనస్సే అడ్డుపడిపోతుంది దీంట్లో బయట వాళ్ళు ఎవరో అడ్డుపడరు మన మనస్సే అడ్డుపడిపోతుంది మనస్సు ఎందుకు అలా అడ్డుపడుతుంది దాన్నే వాసన అంటారు అదే కాలుష్యము అంటే మనస్సులో ఆ దృఢనిశ్చయం లేకపోవటము సో ఇలాంటి దోషాలు ఏవో కాబట్టి ఈ వాసనలు అన్నవి మనకి తెలుసున్నది కూడా అనుభవానికి రాకుండా అడ్డుపడిపోతూ ఉంటుంది తెలిసింది కానీ అనుభవానికి రావటం లేదు ఈ సమస్య సాధకులకి బాగా ఉంటుంది ఈ సమస్య గట్టి సమస్యది మనకి తత్వం తెలుసు కానీ అనుభవంలో లేదు పుస్తకాల్లో ఉంది ఉపనిషత్తుల్లో వాక్యాల్లో ఉంది తప్ప మన అనుభవంలోకి రావటం అనే ఈ సమస్య ఏదైతే సాధకులు అనుభవిస్తూ ఉంటారో ఇది అందరికీ ఉంది సమస్య ఈ సమస్యలో ఉన్న మూలమేమిటంటే మనస్సులోని కాలుష్యములు ఆ కాలుష్యాలని పోగొట్టుకోవాలి ఇలాగా కర్మయోగము కర్మయోగంలో ప్రధాన అంశం భక్తి భక్తి వలననే కర్మ కర్మయోగంగా తీర్చిదిద్దబడుతుంది కర్మ ప్లస్ భక్తి కర్మయోగము ఇప్పుడు కర్మయోగము భక్తి రెండు మాటలు వింటపడుతూ రెండు కూడా తత్వం ఒకటే కానీ భక్తితో కూడిన కర్మ ఈ భక్తితో కూడిన కర్మలో కర్మకి ప్రాధాన్యం ఇచ్చి నిర్దేశించినప్పుడు కర్మయోగము అని భక్తికి ప్రాధాన్యం ఇచ్చి నిర్దేశించినప్పుడు భక్తి అంటారు అదే దీని పేరే అది తెలుగులో సామెత ఒకటి ఉంది అవ్వ పేరే ముసలమ్మ అని ఒక సామెత ఒకటి ఉంది కర్మయోగము ఫోకస్ మారినప్పుడు భక్తిలో కర్మ ఉంటుంది కర్మలో భక్తి ఉంటుంది కానీ కర్మని ప్రధానంగా నిర్దేశించినప్పుడు కర్మయోగము అక్కడ యోగ శబ్దము అది ఈశ్వరుణ్ణి పిక్చర్లోకి తీసుకొస్తుంది యోగా అంటే కలయిక దేంతో కలయిక ఎవరితోటి ఈశ్వరునితోటి ఈ కర్మ ద్వారా ఈశ్వరుని వైపు అడుగులు వేసే ప్రయత్నము కర్మయోగము భక్తి ద్వారా అంటే ప్రేమ ద్వారా ఈశ్వరుణ్ణి ప్రేమించటం అంటే సంసారంలో ఉండే విషయాలని ప్రేమించటం మానేసి ఈశ్వరుణ్ణి ప్రేమించటం ఇటువైపు మానేస్తే కానీ అటు ప్రేమ కుదరదు అలా ఉంది ఆ వ్యవస్థ కొంతమంది చాలా తెలివితేటలు ఉపయోగించి దీన్ని ఇంగ్లీష్లో క్లేవర్ అంటారు తెలివితేటలు ఉపయోగించి మేము సంసారాన్ని దేవుణ్ణి కూడా ప్రేమించేస్తామండి అదే సమస్య లేదంటారు అది వర్కౌట్ కాదు అది డజంట్ వర్క్ లైక్ దాట్ సో శ్రీరామకృష్ణ వారు ఏ మేరకు మీకు సంసారమునందు రక్తి ఉంటుందో ఆ మేరకు ఈశ్వరునిపై విరక్తి ఉంటుంది ఏ మేరకు సంసారంపై విరక్తి ఉంటుందో ఆ మేరకు మీకు ఈశ్వరునిపై భక్తి కుదురుతుంది అని అంటూ ఉండేవారు అవి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని అంటూ ఉండేవారు సో కాబట్టి ఈశ్వరునిపై చేసేటువంటి ఏ ప్రేమ దానికి భక్తి అని పేరు దాన్ని ప్రధానంగా నిర్దేశించిన సందర్భంలో దానికే భక్తి యోగము అని పేరు కాబట్టి రెండింటికి ఎత్కించి భేదాన్ని మీరు ఒక చర్చ కోసం చెప్పినా వాటి అనుభవంలో మనం సాధన చేసే సమయంలో మటుకు కర్మయోగంలో భక్తి ఉంటుంది భక్తి యోగంలో కర్మ ఉంటుంది ఆ విధంగా ఈ సాధన నడుస్తూ ఉంటుంది కాబట్టి కర్మయోగం ద్వారా భక్తి ద్వారా అంతఃకరణ శుద్ధి మన అంతఃకరణలో ఉండేటువంటి ఈ వాసనారూపమైన మాలిన్యాన్ని మనం దూరం చేసుకోగలుగుతాము అది భక్తి యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనము ఇప్పుడు భాష్యకారులు దీన్ని అవతారిక చెప్తున్నారు ఓసారి भजते इति నాంతరాత్మనాన్ భజతే సమే स्वयमेवा మృశ్నబీజముపయమేవాదృశం मदीयं త ంతరాత్మా సత్ేతద్వివక్షు శ్రీభగవానువాచ దీన్ని అవతారిక అంటారు అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు శ్లోకా గీతలో ఒక పరిపాటి ఉన్నది అదేమంటే గణచన అధ్యాయంలోని ఆఖరి శ్లోకంలో ఒకప్పుడు దాని ముందు శ్లోకం కూడా కావచ్చు రాబోయే అధ్యాయము యొక్క బీజము ఉంటుంది బీజము అంటే విత్తనం ఆ విత్తనమే మొలకెత్తి వృక్షం అవుతుంది అధ్యాయం పెద్దదిగా ఉంటుంది ముప్పై నలభై యాభై శ్లోకాల వరకు కూడా ఉండొచ్చు అన్ని శ్లోకాలలో చర్చించే టాపిక్ యొక్క బీజము మీకు గడిచిపోయిన అధ్యాయం ఆఖరి శ్లోకంలో లేదా ఒక శ్లోకం ముందు మనకి కనబడుతుంది ఇది ఒక పరిపాటి ఈ పద్ధతిలో గీత నడుస్తుంది కాబట్టి మీకు ఏడో అధ్యాయంలో చెప్పబోయే విషయాన్ని సూత్రప్రాయంగా వ్యాస మహర్షి ఆరో అధ్యాయం ఆఖరిని ప్రస్తావిస్తాడు అది ఒక పద్ధతి ఆయన అలా ప్రస్తావించాడు ఆరో అధ్యాయం ఆఖరిని ఏం చెప్పాడంటే నువ్వు యోగ సాధన చేయవలసినది యోగము అంటే కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగానుష్ఠానము మనం కర్మలని కర్మయోగం గురించి ఊరికే బ్రీఫ్గా ఓ మాట చెప్పే టాపిక్ చాలా విస్తారంగా మనం చెప్పుకోవడం అయింది ఏదైనా ఒక కర్మని చేసేప్పుడు మనిషి స్వార్థ దృష్టితో చేస్తాడు స్వార్థబుద్ధితో చేస్తాడు స్వార్థబుద్ధితో తన ధనం కోసమో తన కుటుంబము వారి యొక్క సౌఖ్యం కోసమో సమాజంలో తన పేరు ప్రతిష్టల కోసమో ఈ మూడింటి కోసం ప్రధానంగా మనిషి కర్మలను చేస్తూ ఉంటాడు స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవించడం కోసం చేసే పూజాధికము కూడా స్వార్థదృష్టితో చేసిన కర్మ అనే పరిగణింపబడుతుంది కేవలం ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నంత మాత్రాన అది కర్మయోగం అయిపోదు కాబట్టి ఎవ ఎప్పుడైతే ఫలా ఫలతృష్ణ లేకుండగా ఫలతృష్ణ లేకుండా అన్నా స్వార్థచింతన లేకుండా అన్నా ఒకటే రెండో ఒకటే నిస్వార్థంగా అన్నా నిష్కామంగా అన్నా ఒకటే అలా కర్మ చేయటం అంటే సంభవం దాని పేరే ఇది ఆ యోగాన్ని అనుష్టిస్తూ ఉండటము తర్వాత సాధనకి కొంత ఈ కర్మయోగం బహిరంగము ఇది చూసాం మనం ఆరోధ్యాయంలో చాలా విస్తారంగా చూసం కర్మయోగము బహిరంగము ఇది ధ్యానయోగము అంతరంగము ధ్యానం చేయాల్సి ఉంటుంది మెడిటేట్ అండ్ రియలైజ్ శివానంద మహారాజు యొక్క ఒక సూత్రం మెడిటేట్ అండ్ రియలైజ్ ధ్యానం చేయాల్సి ఉంటుంది అయితే మళ్ళీ మధ్యలో ఈ కర్మయోగం ఎందుకు ధ్యానంతో మొదలు పెట్టు కదా అంటే కర్మయోగం లేనిదే మీరు ధ్యానంలో కూర్చోలేరు ధ్యానంలో కూర్చోవడం చాలా కష్టం ముందు కొంతకాలం జీవితంలో జీవితంలో కర్మయోగాన్ని అనుష్ఠిస్తే మనస్సు కొంచెం తేలికవుతుంది నిస్వార్థంగా కర్మలను ఆచరిస్తూ ఉంటే ఉండే రాగద్వేషాలు శిథిలమై మనస్సు పలతనవుతుంది తేలికవుతుంది ఆ తేలిక పడ్డ మనస్సుతో మీరు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం చక్కగా ముందుకు సాగుతుంది కాబట్టి ధ్యానము అంతరంగము కర్మ కర్మ బహిరంగము దాన్నే ఆరో అధ్యాయంలో చెప్పారు కాబట్టి కర్మయోగాన్ని ధ్యాన యోగాన్ని మీరు అనుష్ఠిస్తూ ఉండండి యోగి సర్వేషాం అయితే ఇలా అనుష్ఠించేటువంటి వారికి యోగి అని పేరు తస్మాత్ యోగి భవాద్గుణ సో కర్మయోగాన్ని ఆచరిస్తూ ధ్యాన కూడా అనుష్ఠించే వాడికి యోగి అని పేరు ఇలాంటి యోగులు చాలామంది ఉండొచ్చు కానీ యోగులందరిలో గొప్ప యోగి ఎవడు తమో మత యోగులందరిలో గొప్ప ఎవడు ఎవడైతే కర్మయోగాన్ని అనుష్ఠిస్త ధ్యానయోగాన్ని సాధిస్తూ సాధన చేస్తూ అట్ ది సేమ్ టైం తన యొక్క అంతఃకరణాన్ని అంటే మనస్సుని ఈశ్వరునిపై నిలుపుతాడో మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే అదంత భక్తి యోగం శ్రద్ధ భక్తి శ్రద్ధ ప్రధానం తర్వాత ఎందుకంటే అక్కడ శ్రద్ధాప్రధానం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కంటికి ఎదురుకుండా కనపడి దానితోటి మనం కలయిక ఏర్పరచుకోవటానికి పెద్ద కష్టపడక్కర్లేదు దాంట్లో మీరేమీ ప్రత్యేక ప్రయత్నం చేయనక్కర్లేదు ఇప్పుడు మంచి రుచ్యమైన పదార్థం ఎదురుకుండా ఉందనుకోండి అది మంచి రుచికరము మీకు తెలుసు ఆకలిగా ఉంది దాన్ని స్వీకరించి మనం భక్షించినట్లయితే ఆకలి తగ్గుతుంది కాబట్టి దాన్ని స్వీకరించడానికి మీకు శ్రద్ధ ఎందుకు ప్రత్యేకించి శ్రద్ధే అక్కర్లా ఇప్పుడు శ్రద్ధ ఉన్నవాడు మాత్రమే కడుపు నుండా భోజనం చేస్తాడంటే అలాగేమీ లేదు శ్రద్ధతో సంబంధం లేకుండా రాగప్రాప్తమైనటువంటి భక్షణాధికం మనకి సమాజంలో కనపడుతుంది కాబట్టి శ్రద్ధ ఎక్కడ అవసరం అవుతుంది ఓ మంత్రం ఉంటుంది ఓ ఉంటుంది ఓం నమ శివాయ ముక్క చిన్న ముక్క ఓం నమ శివాయ మూడే ముక్కలు కలిపితే ఓపిసరంత వాక్యం దీన్ని నువ్వు అలాగ జపిస్తూ ఉండు జపిస్తూ ఉంటే నీకు ఈశ్వరుని అనుగ్రహాన్ని నీ మీద వర్షిస్తుంది అని చెప్పారు అనుకోండి దీనికి శ్రద్ధ అవసరం చాలా అవసరం శ్రద్ధ ఎందుకంటే కంటికి ఎదురుకుండా కనపడేది కాదు ఇది అధ్యతనే ఇక్కడ శ్రద్ధకి ప్రధాన ప్రాధాన్యం ఉంటుంది మనకి కంటికి ఎదురుకుండా నామరూపాత్మకమైన జగత్తు కనపడుతుంది అంచేతనే జగత్తులోకి మనం చెరచరచెర ముందుకు సాగిపోతూ ఉంటాం అక్కడ శ్రద్ధ అవసరం లేదు ఆ జగత్తు ఆకర్షణ సరిపడుతుంది కానీ ఈశ్వరుడికి ఏ ఆకర్షణ ఉంది ఏ ఆకర్షణ లేదు ఈశ్వరుడు కంటికి కనపడ్డు మీరు అడిగిన కోరికలు వెంట వెంటనే తీర్చడు ఏమీ అట్రాక్టివ్గా ఏమీ ఉండడు ఈశ్వరుడు అనేది కేవలం భావనలో మీరు ఈశ్వరుణ్ణి ప్రతిష్ట ఆ భావన ద్వారానే దాన్ని పరిశుభేయాల్సి ఉంటుంది కాబట్టి అదంతా కేవలము శ్రద్ధాప్రధానమైనటువంటి సాధన కాబట్టి భక్తిలో శ్రద్ధ ప్రముఖమైనది అంచేతనే శ్రద్ధావాన్ భజతే భజతే అంటే భక్తి కదా శ్రద్ధ కలిగి ఎవడైతే భజిస్తాడో ఈ భక్తిలో ప్రేమలో లక్షణం ఏమిటి ఇప్పుడు తల్లికి పిల్లవాడిపై ప్రేమ అంటే అర్థమేమిటి తల్లి చూపు ఎప్పుడు పిల్లవాడి మీద ఉంటుంది ఆవిడ ఎప్పుడు పిల్లవాడికేసి చూస్తూ ఉంటుంది శ్రీరామకృష్ణ గారు దృష్టాంతం ఇచ్చేవారు ఆవిడ ఆ తల్లి బియ్యం దంచుతోంది ఆ రోట్లో ధాన్యం పోస్తే దంచుతుంది ఆవిడ రోటి చిల్లు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఆ చిల్లులో ధాన్యం పోస్తుంది ఈ రోకలి పోటు పడుతుంది ఈ రోకలి సరిగ్గా చిల్లులో పడాలి వెళ్ళి పక్కన పడకూడదు పక్కన పడితే ఏమిటవుతుంది చేయికి దెబ్బతాయి రోకలు జారిపోతుంది రోజు తిరగబడుతుంది బియ్యం అన్నీ కింద పడుతుంది మళ్ళీ ఎత్తుకుని మళ్ళీ ప్రారంభం చేయాలి దంచడం దంచేప్పుడు ఎలా దంచాలి టాక్ టాక్ టక్ టాక్ కరెక్ట్గా చిల్లులో పడుతూ ఉండాలి ఆ రోకలే కదా ఆవిడ చిల్లులో పడిట్లా రోకలు ఒక్కసారి కూడా తప్పు లేకుండా చిల్లులో పడిట్లా రోకలు వేస్తూ ఉంటుంది కానీ ఆ కుర్రవాడు ఉంటాడు పక్కన వాడు ఆడుకుంటూ ఉంటాడు వాడు మట్టిలోకి వెళుతున్నాడా మట్టి నోట్లో పెట్టుకుంటున్నాడా అన్నీ చూస్తూ ఉంటుంది వాడేదైనా పొరపాటుని మట్టిలోకి మట్టి నోట్లో పెట్టుకోకపోతే తక్కువనే ఆ రోకల్ని పక్కన పెట్టి వెళ్లి చేపట్టుకునే ఏదైతే దానికి కోప్పబడుతుంది తల్లి దృష్టి చేసి పని ఏదైనా మనస్సు ఎక్కడుంది పిల్లవాడి ఉంటుంది అదేవిధంగా మనం సంసారంలో అనేక కర్తవ్యాలు చేస్తూ ఉన్న మన ఫోకస్ ఆఫ్ మైండ్ అటెన్షన్ మన మనస్సు యొక్క ఏకాగ్రత సమాధానము ఈశ్వరునిపై ఉంటుంది దాన్ని అది భక్తి యొక్క లక్షణం మద్గతైన అంతరాత్మన భక్తి ఆ ఉంటుంది సో చైతన్య మహాప్రభు ఆకాశంకేసి చూశారు చూస్తే మేఘం కనపడింది మేఘం కనపడిన వెంటనే ఆయనకి శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చి ఆయన కలంపట ఆనంద బాష్పాలు రాలేవి అంటే ఏమిటి మేఘము సంసారంలో ఒక వస్తువు ఒక దృశ్యం కానీ ఆ దృశ్యం ఆయన మనస్సుని వెంటనే ఝట్ అంటే ఇమీడియట్గా విలంబమేమీ లేకుండగా ఈశ్వరుని వైపు మళ్ళించేది అది మద్గతైన అంతరాత్మన చైతన్య మహాప్రభు ఒకసారి వెదురు డొంక చూశారు వెదురు డొంక వెదురు అడిచి వెళతాం వెదురు చూడగానే ఆయనకి మురళి గుర్తుకొచ్చింది వెదురు నుంచి చేస్తారు కదా మురళి మురళి గుర్తుకు రాగానే మురళీ కృష్ణుడు గుర్తుకొచ్చి ఆయన మహానందాన్ని పొందారు శ్రీరామకృష్ణుడు వారు చంద్రుణ్ణి చూశారు ఒకసారి చంద్రుణ్ణి చూడగానే ఆయనకు కళ్ళంపట ఆనందాశ్రులు వచ్చాయి ఎందుకని ఆయనకి శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు సో ఆ విధంగా మనస్సు ఎప్పుడు ఎదురుకుండా సంసారం కనబడుతున్నా నామరూపాలు కనపడుతున్నా వాటికి అతీతంగా ఈశ్వరుని వైపే మనస్సు ఫోకస్ కలిగి ఉండుట ఇది భక్తి యొక్క ప్రధాన లక్షణం దాన్ని అక్కడ సూత్రప్రాయంగా ప్రస్తావించాడు శ్రీకృష్ణుడు సూత్రం సూత్రం అంటేనే చిన్న చిన్న వాక్యాలకి సూత్రం అనిపేరు అక్కడ ఎంత చెప్పాడు ఆయన శ్రద్ధావాన్ మాం భజతే మద్గతేన అంతరాత్మన అని చెప్పాడు మనస్సుని నాపై నిలిపి శ్రద్ధతో ఎవడు నాపై భక్తిని చేస్తాడో అని అన్నాడు వాడు యోగులలోకల్లా గొప్పవాడు ఇంకా వాక్యం పూర్తయింది అదిగో ఆ ఫ్రేస్ శ్రద్ధావాన్ భజతే యో మాం మద్గతైన అంతరాత్మన అనే ఆ ఫ్రేజ్ ఉండే ఆ వాక్యం అది బీజము దాన్ని వివరించటం కోసమే ఈ మొత్తం ఏడో అధ్యాయమంతా వచ్చింది ఇది ప్రశ్న బీజం ఉపన్యస్య ఆయన ఆ మాట చెప్తూనే ఒక ప్రశ్న వేయటానికి కావలసిన వ్యవస్థ చేసేసిన అది వినగానే అర్జునుడు ప్రశ్న వేయాలి ఏమని ప్రశ్న వేయాలి ఆ శ్రద్ధ ఎలా ఈశ్వరునిపై మనస్సును నిలిపేది ఎలాగా అసలు ఈశ్వరుని యొక్క తత్వమేమి అని ప్రశ్నలు వేయసేయాలి అర్జునుడు టక టక టక ఈ ప్రశ్నలన్నీ వేసేయాలి అన్ని ప్రశ్నలు వేయటానికి అనుకూలించేటువంటి వాక్యాన్ని శ్రీకృష్ణుడు పలికినాడు ప్రశ్నబీజం ఉపన్యస్య అయితే అర్జునుడు అలా వేలమొహం వేసి చూస్తున్నాడు ప్రశ్నలు ఏమి వేయలేదు ఇప్పుడు ప్రశ్న వేస్తాడేమో అనని ఆయన ఓ వాక్యాన్ని కొలికాడు వీడేం ప్రశ్న వేయలేదు కాబట్టి ఆయన సరే అక్కడితో అయిపోయిందని ఆపేసేయొచ్చు ఇప్పుడు గడిచిన అధ్యాయాల్లో అర్జునుడు ప్రశ్న వేసినప్పుడే శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు రెండో అధ్యాయం చిగురిన ఒక వాక్యం ఉంటే దానిమీద సందేహం వచ్చి అర్జునుడు ప్రశ్న వేశాడు దాంతో మూడో అధ్యాయం ప్రారంభమైంది మూడో అధ్యాయం పూర్తయ్యాక మళ్లీ అర్జునుడికి సందేహం వచ్చి మళ్లీ ఇంకో ప్రశ్న వేశాడు నాలుగో అధ్యాయం షురు అయింది ఆ రకంగా అర్జునుడు ప్రశ్న వేసినప్పుడు అధ్యాయాలు షురు అయితూ వచ్చాయి కానీ ఇప్పుడు అర్జునుడు ప్రశ్న వేయలేదు ప్రశ్న వేయదగ్గ సందర్భమే ప్రశ్న వేయలేదు ఒకప్పుడు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పాలి ఒకప్పుడు ప్రశ్న వేయకపోయినా కూడా ఇది కొంచెం మార్పు చేయాల్సి ఉంటుంది సడన్ గా డౌన్ అయింది యా వై విల్ డూ ఇట్ వెంకట్రావు గారు ఉంటే ఇంకా దాని గురించి చింత చేయాల్సిందేం లేదు ఒక్కసారి కనుక అర్జునుడు ప్రశ్న వేయకున్నా ఆ ప్రశ్న వేసినట్టుగా భావించుకుని శ్రీకృష్ణుడు సమాధానాన్ని చెప్పుకుంటూ పోతున్నాడు ఇప్పుడు ఓ శాస్త్రం ఒకటి అపృష్టమపి ప్రోవాచ అర్జునుడు ఏమి అడగలేదు ఇప్పుడు సరిపడినట్టుంది డల్ అయింది ఇది ఏమీ లేదు ఇది ఉంటే అలంకారమే ఇది లేదు ఓకే ఓకే ఇప్పుడు బాగున్నట్టుంది ఎస్ ఎస్ ఇప్పుడు బాగుంది యా అనాపృష్టమపి బ్రూయు గురవ శిష్యవత్సలాహ అని ఓ నానుడి కలదు సంస్కృతంలో ఇటువంటి నానుడులు అనేకము సో శిష్యుడిపై ప్రేమ ఉన్న గురువు ప్రశ్న వేయకున్నా సమాధానాలు ప్రశ్న తానే వేసుకుని తానే సమాధానం చెప్తాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఈ సందర్భంలో ఏడో అధ్యాయం ఆరంభంలో అర్జునుని వైపు నుంచి ప్రశ్న ఏది లేకున్నా ఆయనే పూనుకుని స్వయంగానే సమాధానం చెప్పేస్తున్నాడు భాష్యకారులు అంటున్నారు అన్నమాట స్వయమేవా స్వయమేవా అంటే అనాపృష్టోపి ప్రశ్న వేయకున్నాను ఏదో ఏదో లూజ్ కాంటాక్ట్ ఉందంటారా లూజ్ కాంటాక్ట్ ఎంతవరకు బాగా వచ్చింది ఇప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు బాగా వచ్చింది ఓకే ఓకే నవ్ గుడ్ సో స్వయమేవా అంటే ప్రశ్న వేయకున్నను అర్జునుడికి శ్రీకృష్ణుడు ప్రేమతో చెప్తున్నాడు ఓకే గుడ్ గుడ్ ఏమిటి ప్రశ్నకి సమాధానం ఏం చెప్పబోతున్నాడు ఈదృశం మదీయం తత్వం మనం ఈశ్వరుణ్ణి భజించాలి కదా అది కదా శ్రద్ధావాన్ మాం భజతే శ్రద్ధ కలిగి నన్ను భజించవలను భజించు భజించును నన్ను అంటే ఈశ్వరుణ్ణి సో శ్రీకృష్ణుడు అన్నప్పుడు నన్ను అంటే ఈశ్వరుణ్ణి అర్థం కాబట్టి ఈశ్వరుణ్ణి భజించాలి అంటే ఈశ్వరుని యొక్క స్వరూపము మనకి తెలిసి ఉండాలి అసలు ఈశ్వరుణ్ణి భజించడము అంటే కేవలము నాలుగు పుష్పాలు కోసుకొచ్చి ఓ బొమ్మ ఒక విగ్రహం మీద వేసేసి మా పని అయిపోయింది అనుకుంటే అది ఆ రకమైనటువంటి రిచువల్ పూజారూపమైన రిచువల్ వివేకానంద స్వామి వాడు ఒక విగ్రహానికి పూజ చేసేటువంటి రిచువల్ ఏదైతే కదో అది సాధకుని యొక్క అధ్యాత్మ మార్గంలో చాలా ప్రిలిమినరీ స్టెప్ అని అంటూ అంటే మొదటి అడుగు మాత్రమే కాబట్టి అక్కడితో ఆగిపోరాదు కనుక నా స్వరూపమిట్టిది ఈశ్వరుని స్వరూపమిట్టిది అని మనం తెలుసుకోవాలి ఈశ్వరుడు అనగానేమి ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు సో ఈశ్వరుని యొక్క తత్వాన్ని తత్వము అంటే స్వరూపం ఈదృశం మదీయం తత్వం ఆ విధంగా తెలుసుకోవటమే భక్తి భక్తి అంటే కేవలం దండాలు పెట్టేయటము లేకపోతే పుష్పాలు వేసేయటమూ కాదు ప్రేమ ఉండాలి ప్రేమ ఎవరి మీద చూపిస్తారు మీకు ఎంతో కొంత తెలుసుంటే కానీ ప్రేమ ఎలా చూపిస్తారు కాబట్టి ఈశ్వరుని యొక్క స్వరూపం ఇట్టిది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు తర్వాత మనస్సును నాపై నిలిపి అని అన్నాడు ఎలాగా హౌ టు డూ దాట్ చాలా కష్టం మనస్సుని నాపై నిలిపి అంటే కోతిని ఇటు గంతులు వేకుండా చేయొచ్చేమో గానీ మనస్సుని ఈశ్వరునిపై నిలిపి అంటే అంత కఠినమైన పని అదే కాని మరొకట్లేదు కాబట్టి దానికి కూడా ఏదైనా కొన్ని ఉపాయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏవం మద్గతేన మద్గతాంతరాత్మా ఈ విధంగా మీరు మనస్సును నాపై నిలపాల్సి ఉంటుంది అని ఇత్యేత వివక్షు ఈ రెండు అంశములను చెప్పగోరువాడై శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు పలికు పలుకుతున్నాడు ఇప్పుడు కూడా ఉవాచ అంటే పలికెను అని ప్యాస్టెన్స్లో పెట్టుకోకూడదు పలుకుతున్నాడు అనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈశ్వరుడు శ్రీకృష్ణుడు పాస్టెన్స్ కాదు ప్రెసెంటెన్సే హిస్టారిక్ పర్సన్ అంటే ఇప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అన్నట్టుగా అది ప్యాస్ట్ అనమాట ఇప్పుడు ఇంకా అశోకుడు లేడు కానీ మరి శ్రీకృష్ణుడు అశోకుడు లేడు అయితే మనం ఇందుకు పూజ ఆయన సనాతనుడు అంటే ఎప్పుడూ జగత్తుకు అధిష్టానంగా నిలిచియే ఉంటాడు కాబట్టి ప్రజెంటెన్సే సూర్యుడికి ప్రజెంటెన్స్ ఉంటుంది తప్ప పాస్టెన్స్ ఉండదు సూర్యుడికి కాబట్టి ఈశ్వరుడికి కూడా ప్రజెంటెన్సే ఉంటుంది ప్యాస్టెన్స్ ఉండదు ప్యాస్టెన్స్ మనిషి యొక్క మస్తిష్కం నుంచి పుట్టింది కాబట్టి భగవాను వాచ అంటే భగవాన్ వదతి ఇత్యర్థ శ్రీకృష్ణ భగవానుడు చెప్పుతున్నాడు ఏమని మై్యాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ హే పార్థ హే అర్జున సంబోధన సో ఇక్కడ శ్రీ భగవాను వాచ ఇది కూడా ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు వచనం ఉంటుంది వాక్యం ఈ వాక్యము వాక్యంలో అనేక ప్రాధాన్యాలు సందర్భాన్ని బట్టి ఉంటాయి వచన ప్రధానమైనది మీద ప్రాధాన్యం ఉంటే భక్తి తత్వము యొక్క అనుభవము ప్రధానమైనది జ్ఞానము ఈ మూడింటికి ఉన్నటువంటి భేదం అది ఇప్పుడు ధర్మం ఉందనుకోండి ధర్మంలో ఎవళ్ళు చెప్పారన్నది ముఖ్యం కాదు ఏవిటి చెప్పారో అదే ముఖ్యం ఇప్పుడు కుంభమేళాకి గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని ఉంది ధర్మం అది ఎవళ్ళు చెప్పారు విశ్వామిత్రుడు చెప్పాడా హారీతుడు చెప్పాడా యాజ్ఞవృత్యుడు చెప్పాడా మనం ఈ ప్రసంగం అంతా అనవసరం వాక్యం ఉంది అలాగా వచనం ఉంది కాబట్టి వెళ్ళి మనం కుంభమేళాలో స్నానం చేయటమే అది ధర్మం ధర్మం అలా ఉంటుంది ఎవళ్ళు చెప్పారు అని కాదు ఏమి చెప్పారు గవర్నమెంట్ గెజెట్ ప్లాన్ ట్యాక్సు ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎవరని అడుగుతారా లేకపోతే ఎంత కట్టాలి ఎలా కట్టాలని అడుగుతారా కాబట్టి వ్యక్తి ప్రధానంగా ఉండదు భక్తి దగ్గరకు వచ్చేపడికి భక్తిలో చెప్పింది ఏమిటి కాదు చెప్పింది ఎవరు శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే అది భక్తికి ఉపోద్గలక ఉపోద్బలకంగా ఉంటుంది వ్యక్తి ప్రధానంగా ఉంటుంది భక్తి భక్తి ఎప్పుడు వ్యక్తి ఉంటుంది జ్ఞానము అనుభవ ఉంటుంది నాకు తెలుసు అంటే అది అనుభవంలో భాగము కాబట్టి శ్రీ భగవాను వాచని ఈ సందర్భంలో భక్తి ప్రధానమైనటువంటి అధ్యాయం గనక శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు శ్రీహరి యొక్క అవతారము అవతార ఆయన చెప్పినాడు మంచిది ఆయన చెప్పుచున్నాడు లేక అని జనరల్గా ఐడియా సో హే పార్థ అని సంబోధించినాడు పార్థ అంటే పృథాయా పుత్ర పృథా అని పేరు కుంతి దేవికి ఆవిడ అసలు పేరు పృథయ కుంతి మహారాజు ఆవిడ్ని దత్తత తీసుకున్నాడు దాంతో కుంతి దేశము యొక్క రాజకుమార్తె అయింది అరకంగా కుంతి అనే పేరు స్థిరపడింది వాస్తవంలో ఆమె అసలు పేరు పృథా పృథివీ దేవికి పృథివీకి ఎంత సహనమో అంత సహనం ఉంది ఆవిడికి వాటెవర్ పృథా ఆవిడి పేరు ఆమె యొక్క కొడుకు కనుక పార్థ సంబోధనం హే పార్థ ఒక అర్థం ఇంకో అర్థం ఉంది ఈ సంబోధనకి పాతి జగత్ ఇది పహ ఈశ్వర జగత్తును పాలించువాడు కనుక ప అంటే ఈశ్వరుడు అని అర్థం పాలకుడు పాలకుడులో ఉండే ఆ ప ఈశ్వరుడు అని అర్థం ఈశ్వరుడే ప్రయోజనముగా లేక విషయముగా గలవాడు ప అర్థ పహ అర్థహ పహ అంటే ఈశ్వరుడు అర్థహ ప్రయోజనము లేక గమ్యము లేక విషయము ఎవనికోవాడు అర్జునుడు సో ఇక్కడ అర్జునుడు ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ఈశ్వరుని వైపే చూస్తూ ఈశ్వరుని యొక్క సందేశాన్ని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక అతని యొక్క ప్రధాన లక్ష్యము ఇప్పుడు ఈశ్వరుడే అయి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా పార్థ అనే పదం సార్థకమవుతూ ఉంటుంది కాబట్టి హే పార్థ హే అర్జున యోగం యుంజన్ యోగం యుంజన్ చూడండి అసలు యోగ శబ్దము యుంజన్ రెండు ఒకే ధాతువు నుంచి పుట్టే యుజ్ నుంచే యుంజన్ వచ్చింది యోగమును యోగిస్తూ అని తెలుగులో అన్నారు అనుకోండి యోగమును చేస్తూ అంటే సరిపడుతుంది కదా యోగమును యోగిస్తూ అంటే అదే యోగము మళ్ళీ ఇంకో యోగం ఎందుకు అంటే దాని మీద ఆ ఎంఫసిస్ రావడం కోసం ఒకే పదాన్ని రెండుసార్లు వాడతారు సో ఈ భక్ష్యాన్ని భక్షించండి అన్నారు అనుకోండి భక్ష్యమును స్వీకరించండి అంటే చాలు భక్ష్యంలోనే భక్షణం ఏమిటి ఉంది భక్ష్యాన్ని తీసుకెళ్లి నెత్తిమీ పెట్టుకోరు లేకపోతే జైబులో పెట్టుకోరు నోట్లోనే వేసుకుంటారు కానీ మళ్ళీ భక్షించండి అని అనడం ద్వారా ఒక ప్రేమ మీరు తప్పనిసరిగా దీన్ని తినాలి అనే అభిప్రాయం సో అలాంటి వాక్యం అది యోగం యుజన్ అంటే అర్థం నిత్యము సక్రియుడై ఉండవలెము యోగం యుంజన్ యోగం అంటే కర్మయోగం భక్తిలో కూడా ఇంక సాధన ఇప్పుడు క్రియ మానసము వాచికము కాయికము కాయికమైన క్రియ వాచికమైన క్రియని కర్మ అని అంటారు మానసికమైన క్రియ ఉపాసన లేకపోతే ధ్యానము దానిని భక్తి అంటారు కాబట్టి ఇది కూడా ఒక క్రియలో చాలా సూక్ష్మమైనటువంటి క్రియలో భాగంగా ఉంటుంది కనుక నిత్య సక్రియుడై ఉండాలి యోగం యుంజన్ ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఒకసారి ఏదో కొంత యోగం చేసేవని కాదు ఇప్పుడు యోగాభ్యాసం చేస్తారు ఏదో ఏదో నాలుగు ఆసనాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు ఎప్పుడు చేస్తారు వారానికి ఒకసారి చేస్తారా తొండు వారానికి పూర్ణిమకు ఒకసారి అమావస్యకు ఒకసారి చేస్తారా అలా చేయరు కదా ఎప్పుడు చేస్తారో చేస్తారు నిత్యం సక్రియుడై నిత్యం సక్రియ అది యోగం యుంజన్ అంటారు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించుట ఈశ్వరీయ జీవనము అనేది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వచ్చేది కాదు సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే వేసంకాలం సెలవుల్లో ఖాళీగా ఉంటారు అప్పుడు ఒకసారి ఈశ్వరుని వైపు ఒక ఫార్మాలిటీ ఫినిష్ చేసేస్తారు ఏమిటో ఫార్మాలిటీ తిరుపతి వెళ్ళిపోయి కొండ మీద వేసంకాలం ఏదో కింద మీదప్పుడు తిరుపతి చేరేసుకుని మొత్తానికి క్యూలో పడిపోయి ఎదరవాళ్ళని తోసేసి అవసరమైతే కొంచెం ఇక్కడ అక్కడ చేతులు తడిపేసి మొత్తానికి ఎలాగో అల్లాగా యథాకథంచేత ఏం చేసైనా సరే ఫిజికల్ ఫోర్స్ అయినా సరే పవర్ ఆఫ్ మనీ అయినా సరే ఏదో రకంగా ఆ దేవాలయం యొక్క గర్భగుడి దగ్గరికి చేరిపోవాలి చేరిపోయి వెంకటేశ్వర స్వామిని చూసేసి చేతులు మొక్కేసి ఏదో ఇలాంటివి ఇంకొకటి రెండు పనులు చేసేసి లడ్డూలు కొనేసుకుని మనిషికి రెండు లడ్డూలు ఇవ్వబడును అంటే బ్లాక్లో పది కొనేసేయటం కొనేసి ఇవన్నీ తీసుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చేసి అయిపోయింది ఈ ఏడాదికి భగవంతుడికి సంబంధించిన వ్యవస్థ అయిపోయింది మళ్లీ వేసం కాలం దాకా ఇంక దేవుడు మన మన డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు యూ కెనాట్ కంప్లైంట్ ఎందుకంటే వీ హన్ అవర్ జాబ్ సో అది కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇదంతా కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ భక్తి నాట్ రియల్ వన్ అలా ఉండరాదు ఇంకొంచెం భక్తి అంటే అది భావనకి సంబంధించింది నిత్యము సక్రియుడుగా ఉండవలను అది అది యోగం ఇంజన్ మీరు ఆలోచించండి మీరు ఏ మనిషిని చూసినా హడావిడిగానే ఉంటాడు కదా సక్రియుడిగానే ఉంటాడా లేకపోతే నిద్రపోతూ ఉంటాడా సక్రియుడిగా ఉంటాడు నిద్రపోవడానికి కూడా టైం లేదు మాకని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు అయితే దేనికోసం సక్రియుడుగా ఉంటాడు సో ధనం అధికారం కోసము పేరు ప్రతిష్టల కోసము లేకపోతే కుటుంబము సుఖ సౌఖ్యాల కోసము తప్పేం లేదు ఓకే విషయం పరిశీలన తప్ప తప్పు సో ఈ రకంగా ఉంటాడు ఈ ఈ రకమైన సక్రియత్వము ప్రతి మనిషిలో నిరంతరంగా ఉంటుంది కానీ దాన్ని యోగము అని అనడం ఎందుకంటే ఈ సక్రియత్వం అంతా కూడా ప్రపంచం వైపు ఉన్ముఖంగా ఉంది తప్ప ఈశ్వరుని వైపు ఉన్ముఖంగా లేదు ఇప్పుడు భక్తి జ్ఞానంలో కొంచెం భాష మార్పు ఉంటుంది భక్తిలో ఉన్ముఖ అన్నదే జ్ఞానంలో అంతర్ముఖ అని అంటారు జ్ఞానంలో మీరు అంతర్ముఖులుగా ఉన్నప్పుడు ఆత్మనిష్ఠులై ఉంటారు భక్తిలో ఈశ్వరాభిముఖులై ఉంటారు ఈశ్వర ఉన్ముఖులై ఉంటారు ఏది ఉన్ముఖ అని భక్తిలో అంటారో జ్ఞానంలో అంతర్ముఖ అని కాబట్టి భక్తి సంద ఇప్పుడు నిత్యము సక్రియుడుగా ఉండాలి అంటే నిత్యం సక్రియుడిగా ప్రపంచిక విషయముల వైపు సక్రియుడిగా ఉంటే అది యోగం అనిపించుకోదు సక్రియుడుగా ఉండాలి కానీ ఈశ్వరోన్ముఖుడుగా ఉంటూ సక్రియుడుగా ఉండవలేదు స్వధర్మానుష్ఠానం చేయాలి అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఫలతృష్ణ లేకుండగా తర్వాత ఈశ్వరుడు హృదయంలో స్వామి వివేకానంద్ అనేవారు హృదయం ఈశ్వరునికి చేతులు పనికి అప్పజెప్పవలేదు అని ఇప్పుడు వంట వండుతున్నారనుకోండి ఈ వంట ఎవరి కోసం అంటే ఎవరో గెస్ట్ వస్తారు వాళ్ళ కోసం ఆ గెస్ట్స్ రూపంగా ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించడం కోసం ఈ వంట చేస్తున్నాను వంట మానేసి పూజ చేయమని చెప్పదు గీత నీ డ్యూటీ వంట చేయడం అయితే నువ్వు వంట చేయి నువ్వు వంట మానేసేసి పూజలు చేస్తూ కూర్చోకాలి అందరూ పూజలే చేస్తే వంట ఎవడో వండుతాడు వంట వండాలి కదా పూజ పూర్తయ్యేపటికి సిద్ధంగా ఏమి చెప్పండి కాబట్టి పూజ పూర్తవగానే సిద్ధంగా ఉండాల్సింది వంట కాబట్టి ఎవడో ఒకళ్ళు వంట చేయాలి మొత్తం అందరూ సహస్రనామ పూజలో కూర్చుంటే కిచెన్లో ఎవడూ లేకపోతే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది దేవుణ్ అయి పూలు వేస్తూ ఏమిట్రా అలా ఉంది ఆ కిచెన్ ఎవడూ లేడు ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు దీని సంగతి ఏమిటని పూజ చేస్తూనే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి వంట చేయడాన్ని కూడా ఈశ్వర అర్చనగా మార్చేసుకోవచ్చు ఇలాగా ఈ వంట చేసేది వీళ్ళందరికీ వండి వడ్డించడం నా ప్రారంభం ఇలా ఉందండి అని అనుకుంటే ఆ వంట బరువు అయిపోతుంది అలా కాకుండా వీళ్ళందరిలో దేవుడు ఉన్నాడు దేవుడే అసలు ఆరగించేది దేవుడే అదే అసలైన నైవేద్యం మీరు ప్రసాదం తయారు చేశారనుకోండి దేవుడికి నైవేద్యం పెట్టారనుకోండి ఏం చేస్తారా తర్వాత అది అందరికీ ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు నోట్లో వేసుకుంటారు అప్పుడు నైవేద్యం స్థిరమైంది ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు వైశ్వానరూపంగా ఇక్కడ ఉన్నాడు దేవుడు ఆ దేవుడికి అందినప్పుడే అది నైవేద్యం అవుతుంది కాబట్టి వంట చేసేది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయొచ్చు ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది ఈశ్వరార్చన అయిపోతుంది